ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్ కాళ్లలో అసలు శక్తే లేదా అనే అంత మనిషి కూడా కూలిపోతాడు నిలబడడం లేదు కూర్చోలేడు దట్ ఈ చూడండి ఎంత తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశాన్ని పొందడం మీరు కళ్ళు తిరిగిపోయి చక్కగా వచ్చేసింది అతను ముఖంచ పరిశుష్యతి ముఖం అంటే నోరు అని అర్థం ముఖం అంటే ముఖం అని కాదు సంస్కృతంలో ముఖము అంటే నోరు వదనము అంటే మొత్తం ఒకప్పుడు మొత్తం అంతా అవ్వచ్చు బట్ నార్మల్గా ముఖం అంటే నోరు ముఖంచ పరిశుష్యతి అంటే నోరు ఎండిపోవచున్నది పరిశుష్ట అంటే అంటే దాని అర్థం ఏంటంటే నాలుక పెడసగట్టుచున్నది కరెక్ట్ తెలియతే అలా చెప్పాల్సి వస్తుంది అంటే దాహ అంతవరకు బానే ఉంటాడు కానీ ఒక్కసారిగా ఆ నాలుక అది బికమ్స్ సో డ్రైఆర్ వాట్ ఎవర్ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాదు కష్టం కానీ అప్పుడు వెంటనే చెమ్ము నీళ్లు ఇస్తే చదవ నీళ్లు అవి తాగితే నిలపడగలడం అవి తాకపోతే మటుకు పడిపోతాయి ముఖంచ పరిశుష్యతి నోరు ఎండిపోవచ్చున్నది వేపతుష్ట శరీరేమే జాయతే జాయతే అంటే పుట్టుచున్నది ఏమిటి శరీరే శరీరమునందుకు పుట్టుచున్నది కొంతమంది ఆలుష్యంలో ఇలా వణికిపోతారు మీరు సంతకం కూడా చేయలేరు వేపధుశ్చ శరీరే జాయతే మే నా యొక్క శరీరమునందు వణుకు పుట్టుచున్నది రోమహర్షశ్చాయే రోమహర్షము అంటే వెంట్రుకలు లెక్కబడుచుకునుట గగుర్పాటు అని అంటారు దాన్ని గగుర్పాటు అది ఎందుకు అవుతుందంటే చూడండి ఈ శరీరం అంతా కూడా ఆ నెర్వస్ కరెంట్ ఎంత పవర్ఫుల్ ప్రసార ప్రసారమైపోతుంది నెర్వస్ సిస్టమ్ అంతా కూడా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది బాగా ఎక్సైట్ అయిపోయి ఆ కారణంగా ప్రతి రోమకోపంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎక్యూములేట్ అయిపోతాయి నెర్వో సిస్టమ్ అంటే ఎలక్ట్రిసిటీ కదా ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆ రోమోములో ఎందు అక్యూములేట్ అయ్యి ఆ వెంట్రుకలకు ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎంతో వచ్చేస్తుంది సో రెండు వెంట్రుకలు పక్క ఇలాగా ఇలా వాలి ఉన్న వెంట్రుకలు ఇప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ బాగా నిండా వచ్చేసిందో రిపేర్ ఇచ్చా ఇవన్నీ రిపేర్ అవుతాయి ఒకదాని సేమ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది కదా అందుకోసం ఇలా వాలి ఉండాలి ఇలా నిలబడి ఉంటాయి అది రోమహర్షము అంటే మొత్తం ఒళ్ళంతా కూడా జలదరుస్తుందంటే అలాగా ఒక్కసారిగా జలదరుస్తుంది చాలా తీవ్రమైనటువంటి నర్వస్ ఎక్సైట్మెంట్ హైలీ డేంజరస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ ఇటువంటి ఎక్సైట్మెంట్లోకి అసలు మనం వెళ్ళనివ్వకూడదు వెళ్ళకూడదు అంచేతనే ఆవేశము పనికి రాదు కోపావేశమైనా సరే కరుణావేశమైనా సరే లేకపోతే దుఃఖావేశం అని ఇంకొకటి ఉండాలి ఈ ఎమోషన్స్ ఆవేశము అనే స్థితిని చేరనివ్వరాదు వాటిని చాలా వివేకంతో వాటిని అలా నియంత్రించుకుంటూ ఉండాలి సాక్షిభావంగా ఉండటము వైరాగ్యము ఇవన్నీ అవసరం ఉండేది వైరాగ్యం లేని వాడిని వాడికి వయస్సు వచ్చినా బుద్ధి పెరగదు అలాగే ఉంటాడు వైరాగ్యం లేని వాడితో హ్యాండిల్ చేయడం లోభి అలాంటి వాళ్ళు ఉంటారే వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ సచ్ పీపుల్ వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది కాబట్టి ఈ ఈ సద్గుణాలన్నీ చాలా అవసరం ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి శరీర ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ అని అంటారు తీవ్రమైనటువంటి భావావేశము మనస్సులో వచ్చినప్పుడు ఇలాగంటే చాలా చాలా హానికరములైన లక్షణములు దేహం అంతా వస్తాయి ఇంత తీవ్రమైన ఆవేశం వచ్చిందంటే మనిషి ఊగిపోయే కోపంతో ఊగిపోతూ ఉంటారు కొంతమంది ముఖమంతా ఎర్రగా అయిపోతుంది కళ్ళు ఎర్రగా మనిషి ఇలా ఉనికిపోతూ ఉంటాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఆగిపోతాయి పచన ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది మీరు ఒక అరగంటలో తిన్న ఆహారాన్ని శరీరం ఎనిమిది గంటలు కష్టపడి పచనం చేస్తుంది కాబట్టి పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది మీకు తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పచన క్రియ ఆగిపోతుంది ఎందుకంటే ఎనర్జీ ఇంకా అక్కడ స్పెండ్ చేయడానికి కుదరదు ఎనర్జీ అంతా కూడా ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ ఈ ఆవేశం వైపుకి రీడైరెక్ట్ అవుతుంది ఎడ్రినెల్ అవన్నీ కూడా హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి పచన ఆగిపోతుంది యు నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ షార్ట్ టైం ఆవేశం అంటే మరి అలాగే ఉంటుంది కదా ఇందుకోసం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ చాలా హైగా పెరిగిపోతాయి బ్లడ్ షుగర్ ఎందుకంటే షుగర్ నుంచే వస్తుంది బ్లడ్ గ్లూకోజ్ గ్లూకోజ్ నుంచే ఎనర్జీ వస్తుంది డైరెక్ట్ గా గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది సో ద డిమాండ్ ఆన్ ఎనర్జీ హై డిమాండ్ ఆన్ ఎనర్జీ దానివల్ల వెంటనే బ్లడ్ ఇట్ సప్లైస్ ఇట్ ప్రొడ్యూసెస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్ అంటే మళ్ళీ లివర్ ఇన్సులిన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి ఈ డిస్టర్బెన్స్ ఇది మళ్లీ సెటరైట్ అవటానికి డిస్టర్బ్ అవడానికి ఎంత టైం పడుతుంది కలిసిన ఒక నిమిషం పడుతుంది కోపం తీవ్రమైన కోపం రావడానికి ఎంత టైం పడుతుంది వన్ మినిట్ అది సెటరైట్ అవటానికి త్రీ అవర్స్ పడుతుంది ఈ కోపాన్ని ఈ విధంగా తీసుకొచ్చేటువంటి సిస్టమ్ సింపథటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు దాన్ని సెటరైట్ చేసేటువంటి సిస్టమ్ బాడీకి ఉంటుంది ఇంటెలిజెన్స్ దాన్ని అదే సెటరైట్ చేసుకుంటూ ఉంటుంది కానీ మరి సెటరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది ఆ పారాసింపతటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు అది ఓవర్ టైం వర్క్ చేస్తే వన్ మినిట్ కోపంతో ఊగిపోయిన స్థితిని ఓవర్ టైం వర్క్ చేస్తే త్రీ అవర్స్ లో మళ్ళీ సెటరేట్ చేస్తుంది మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సెటరేట్ అవుతాయి ఎడ్రినల్ ఫ్లో అంతా ఆగిపోతుంది అంతకుముందే రక్తంలో ప్రవేశించిన ఎడ్రినల్ లైన్ న్యూట్రలైజ్ అవుతుంది మెటబొలైజ్ అవ్వాలి అదంతా పోవాలి తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్ని మళ్లీ స్టార్ట్ అవుతాయి సో డైజెషన్ ప్రాసెస్ షురు అవుతుంది ఇవన్నీ జరిగి మళ్లీ వీడు నార్మల్గా వచ్చేప్పటికి మూడు గంటలు పడుతుంది కానీ వీడు మళ్ళీ ఇంకో అరగంట లోపల మళ్ళీ పాపం తెచ్చుకుంటాడు వీడు ఇలా నడిపిస్తే వీడు ఏదో మూడు ఏళ్ళలో నలభై ఏళ్ళలో నడిపిస్తాడు మధ్య వయసు వచ్చేదాకా బాడీ పాపం కుస్తీ పడుతూ ఉంటుంది ఆ తర్వాత డయాబెటీస్ అంటే డయాబెటీస్ ఇలాగే వస్తుంది సరే హెరిజెటరీ వల్ల వచ్చి ఒకటి ఉండదే హెరిడిటరీ వల్ల వచ్చే డయాబెటీస్ ని ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు ఇలాగ తెచ్చిపెట్టుకున్న డయాబెసిస్ ని ఇంకేం కంట్రోల్ చేస్తాను సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంక న్యూమర్బు హార్ట్ ప్రాబ్లమ్ కొంచెం భగవద్గీత తర్వాత వేదాంతం వైరాగ్యం భాగవతం కొంచెం ప్రాణాయామం జపం ఇవన్నీ చేసుకుంటుంటే కొంచెం విరక్తంగా జీర్ణించడం అలవాటు చేసుకుంటే హార్ట్ మీరు ఏమీ హార్ట్ దొరికి మీరు వెళ్ళక్కర్లేదు అది మీ దోరకు రాదు మీరు దాని దోరకు వెళ్ళక్కర్లేదు అంటే అర్థమేటో తెలుసిన మీరు యు ఆర్ సేవింగ్ లాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అని వస్తున్నా కాబట్టి ఈ స్థితి ఇక్కడ వర్ణించిన స్థితిని తమరు దయచేసి ఏనాడు మన జీవితంలో రాకుండగా చూసుకోవాలి అందుకోసం నేను వివరించాను ఇక్కడ వర్ణించిన స్థితి కర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఇంకెంతకంటే డిస్క్రిప్షన్ మీకు ఎక్కడా కనపడదు సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్ట శరీరే మే రోమహర్షష్ అంతటి అర్జునుడు మహావీరుడు యుద్ధాలు చేసిన దిట్ట నిత్యము కూడా కాయ కండలు బలిసినటువంటి మహావీరుడు అంతటి వాడు కుప్పకూలిపోయి ఆ రథంలో కోలబడ్డాడంతే తర్వాత శ్లోకం గాండీవం శ్రంసతే హస్త పరిదహ్య నక్నోమ్యవస్థ భ్రమతి వచన ఇదే ఇదే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది తర్వాత శ్లోకం కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది సో గాంధీవం శ్రంసతే హస్తాత్ చేతితో గాంధీవం పట్టుకున్నాడు హస్తాట్ గాంధీవం శ్రంసతే చేతులో నుంచి గాంధీవం జారిపోతోంది అన్నాడు అంటే జారిపోయింది పారేశాడు గాంధీవం చేతుల నుంచి గాంధీవం పారేయడం అంటే చాలా అమంగళకరమైన చర్య అన్నారు ఎందుకంటే ఆయుధ పూజను మీరు వినే ఉంటారు సో దసరా నాడు చేస్తారు ఒక ఒక పని చేసేటువంటి వ్యక్తికి ఆ పనిముట్టు వాడికి దైవంతో సమానం సో ఆర్టిలరీ వాళ్ళు ఉంటారు చూడండి ఆర్టిలరీలో వాళ్ళకి ఏమని బోధిస్తారంటే గన్ ఈస్ గాడ్ ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గన్ను నుంచి దూరం కాకూడదు అంచేతనే ఆర్టిలరీలో ఉండే డెట్స్ అన్ని కూడా వాళ్ళు ఆ మీద పడిపోయి చచ్చిపోతారు ఆ గన్ను మీద ఉంటారు చచ్చిపోయిన ద గన్ అంతేగాని గన్ను మాత్రం వదిలిపెట్టరు ఒక గన్నుకి ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు గన్నుంటే ఇంత గదండి ఆర్టిలరీ గన్ అంటే చక్రాలని మాట చెప్తున్నాను కిరంగి సో దానికి ఇద్దరు ముగ్గురు నలుగురో ఉంటారు వాళ్ళు శత్రువు చేతిలో పడ్డారంటే ఆ గన్ను మీదే చచ్చిపోతారు అంటే అంతేగాని ఐ వాంట్ లీవ్ దిగ్గా ఎందుకంటే గన్ను నిలబెట్టి పారిపోయేటంటే ఆర్టిలరీ మ్యాన్ ఇంకా వాడు ఎందుకు పనికిరాని వాడి ఆ సంగతి కనుక అదే ఆర్మీ వాళ్ళకి తెలిస్తే వాడిని డిస్మిస్ చేసేస్తారు వెంటనే కవర్ కవర్ డిస్ అనే బేసిస్ మీద వెంటనే డిస్మిస్ చేసేస్తారు ఈ మధ్యన అధికారం డిస్మిస్ చేసేస్తారు నేను యూఎస్ లో ఉండగా చూశాను కాబట్టి వీళ్ళు ఎందుకు డిస్మిస్ చేశారు అంటే హీ వాజ్ హీ ప్రూవ్ టు బి కవర్డ్ ఆర్మీ యూనిట్ వెళ్లాల్సిన సందర్భంగా వాడు పిరికితనాన్ని చూపిస్తే ఇంకా వాడు పిరికితనాన్ని చూపించి వాడిని అలాగే నెల అనుకోండి మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలాగా వాడు మొత్తం ఆర్మీ నొరేడంతా కూడా నాశనం చేసినట్టుంది అసలు దరిదాపుల్లో ఉన్ననే వెంటనే డిస్మిస్ చేసేస్తారు వాడిని వాడు ఆ దరిదాపుల్లో ఉన్ననే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాతావరణం అసలు యుద్ధరంగంలో అసలు కళలో కూడా అంగీకారం కాదు అర్జునుడు మీరు అర్జునుడి విషయం మన ఇంట్లో మొదలు భోజనం చేసి కూర్చున్న అర్జునుడి విషయాన్ని మీరు ఆ యాంగిల్లో చూడకూడదు చాలా తప్పదు అర్జునుడు మాట్లాడింది బానే ఉందంటారు కొంతమంది ఏమీ వాడలేదు చాలా తప్పదు మనకి కృష్ణమేనని ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉండేవాడు హ్యూస్ టాక్ లేదు అర్జున డిఫెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీస్ లో కాఫీ పెర్క్యులేటర్స్ తయారు చేయించేది కాఫీ పెర్క్యులేటర్స్ ఉంటే తెలుసు అవి తయారు చేయించేది డిఫెన్స్ ఫ్యాక్టరీలో ఎందుకంటే గన్నులు చేసేదానికి మనకి గన్నులు అక్కర్లేదు ఇప్పుడు గన్నులతో చేసేది ఏం లేదు కాబట్టి అయితే మమ్మల్ని ఏం చేయమంటారంటే కాఫీ పెర్క్యులేటర్స్ చేయండి మాకు ఐపీఎల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది వీళ్ళు చేసిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనిగ రష్యన్ మోడల్ మామూలుగా స్కాల్కల్ ఉందంటే ఇంట్ ఉంటుంది ఎవరు సర్జరీ చేస్తాడు పెద్దలు దాన్ని కూడా అలా ఉంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనివ్వడతారు దాంతో ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడిగితే మీరు చేసిన ఐటమ్స్ లో మార్కెట్ లో అమ్మడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా ఉందా అని అడిగారు అయితే సర్జరీ డిపార్ట్మెంట్ అని చెప్పారు ఓకే సర్జరీ డిపార్ట్మెంట్ ఉద్దేశండి మామూలుగా లోకల్ మార్కెట్ లో అమ్మీద ఉందా అంటే మా దగ్గర సెజర్స్ ఉన్నాయి ఇవి బాగున్నాయని ఇంట్లో వీటాపల్లికి వాడుకుందకు అనుకూలంగా ఉన్నాయని దాన్ని దక్క అయితే రిపోర్ట్ తీశారు ఓకే మీరు సిజర్స్ తయారు చేసామండి అని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు సిజర్స్ తయారు చేసే అమ్మి వారు ఏంటి నేను ఆ వెంటే నేను ఒక విజిట్ కూడా వెళ్ళి చూసి వచ్చాను సిజర్స్ అమ్మవారు కాబట్టి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ ఏం తయారు చేస్తున్నారంటే సిజర్స్ తయారు చేసే ఎవరికమ్ హాస్పిటల్స్ కాదు ఊళ్ళో అమ్మవారండి మామూలు లోకల్ గా ఏదో అరగదు ఉండరు సిజర్స్ తయారు చిన్న పెద్ద ఇలాగా మీసాలు కట్ చేసుకుంటూ దానికి ఆ లెవెల్ దగ్గర నుంచి మామూలుగా ఇంట్లో పెద్ద పెద్ద రిజర్వ్స్ ఉంటాయి అలాంటి వరకు తయారు చేశాం ఆ స్థితికి తీసుకొచ్చా తర్వాత మూసేశారు అనుకోండి మన కృష్ణమైన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు డిఫెన్స్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అలా తయారయ్యాయి దట్ వాజ్ ది గ్రేటెస్ట్ డిస్సర్విస్ డన్ టు ఇండియా బై హింద్ దానివల్ల హిమాలయ రేంజెస్లో వేలాది సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు ప్లీజ్ నోట్ దేవర్ కీల్ వీళ్ళు రక్తపాతం ఆగుతుందని మీరు అనుకుంటే అప్పుడు పొరపాటు అదే కాదు ఇంకోవట్లేదు రక్తపాతం ఎప్పుడు ఆగుతుందంటే వీళ్ళ దగ్గర మంచి దృఢమైన గన్స్ ఇతర ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఉండి వీళ్ళు మంచిగా ట్రైనింగ్ అయ్యి బలంగా ఉంటే ఇంకా ఏ రక్తపాతం ఉండదు వీళ్ళ దగ్గర గన్స్ యూస్లెస్ అని వీళ్ళు యుద్దం చేయడానికి పనికిరాదనే సంగతి అవతల వారికి తెలిస్తే వీళ్ళున్న పొజిషన్స్ లో వీళ్ళు ఉండగానే వీళ్ళందరూ కూడా అది ఏమిటి పిడిచిపెట్టేయబడతారు అదే అయ్యింది దట్ ఈజ్ వాట్ హ్యాప్ వీళ్ళు పారిపోదామంటే రోడ్లు ఉంది ఇదో అప్పుడు చైనా ఆర్మీ వాళ్ళ వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు వీళ్ళని భయంకరంగా సంహరించారు చాలా మందిని వీళ్ళు ఎవరు కోరుకునేవారంట చైనా యుద్ధంలో మేము ప్రసన బాధగా దొరికిపోతే బాగుందని కోరుతున్నాం ఎందుకంటే పారిపోదామంటే మంచు అన్ని పాస్టెస్ అన్ని క్లోజ్ అయిపోయాయి ఎక్కడా ఏది కనపడదు ఫుట్ ట్రైబ్స్ కూడా కనపడేవి కావు ఎక్కడున్నామో తెలియదు ఎక్విప్మెంట్ ఫోన్ ఎక్విప్మెంట్ లేదు వైర్లస్ అసలు లేనేలేదు సో ఫోన్స్ ఉండేవి కావు కమ్యూనికేషన్ ఉండేవి కాదు న్యూస్ మీద ఇటువంటివి వెళ్ళేవారు మోటార్ సైకిళ్లు ఉండేవి కావు ఏ ఉండేవి కావు ఆ స్థితిలో యుద్దం చేద్దామంటే కర్ర తుపాకీలు కర్ర తుపాకీలు తెలుసిన ఆ కర్ర దాంట్లో గుండు పెట్టి అంతా ఫిక్స్ చేసి పేల్చి మళ్లీ తుదుచ్చుకుని మళ్లీ ఇంకో గుండె పెట్టి పెద్ద అలాంటి తుపాకీలు మీరు అసలు ఆ తుపాకీని సెటరైట్ చేసినప్పుడు వాళ్ళు కాల్చి చంపేసి కూడా అలాగే ఘోరంగా చచ్చిపోయారు మిడతం దండ చచ్చిపోయారు శలభాలు అగ్నిలో పడ్డట్టుగా చచ్చిపోయారు చైనా యుద్దంలో అయినప్పటికీ కూడా మహాపరాక్రమంతో ఆ ఉన్న సామగ్రితో పోరాడి చైనా వాళ్లను కొద్దో గొప్ప నిలవరించారు ఆ స్థితి మన ఆర్మీకి ఆ దుర్గతి ఆర్మీకి పట్టడానికి కారణం నెహ్రూ గారు ప్రశ్నమైన బ్రిగేడ్ ఆఫ్ డాల్మియా అనే ఆయన హిమాలయన్ బ్లండర్ అనే ఒక నేను చదివాను హిమాలయన్ బ్లండర్ పన్నీస్ దే హిమాలయాస్ లోండర్ ఇట్ ఈ హిమాలయ ఎక్స్కల్ ఆ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుస్తకం ఎవ్రీబడి అప్రిషియేటెడ్ ద బుక్ బ్రిగేడ్ ఆఫ్ డాల్మియా ఆయన చైనా జైమ్స్ లో మూడేళ్ళో నాలుగేళ్ళలో గడిపాడు పట్టుబడిపోయాయి వాళ్ళకి సో ఎప్పుడూ కూడా మీరు యుద్ధరంగా స్థితిని ఇక్కడ పొలిటికల్ స్పీచెస్ తగ్గట్టుగా ఎప్పుడూ అంచనా వేయొద్దు దయచేసి యుద్ధరంగం పరిస్థితిని మన నిత్య జీవితంతో ముడిపెట్టి మీరు అంచనా వేసి ప్రయత్నం చేయద్దు శాంతి కబుర్లు ఇవన్నీ కూడా యుద్ధరంగంలో పరికరా గాంధీవం సంసతే హస్తాద్ ఒక డ్యూటీ చేయాల్సిన వ్యక్తికి ఆ పనిముట్టు చేతిలోంచి జారిపోవడము అంటే అంత అమంగళం అదే కాని ఇంకోహట్లేదు శివలింగానికి అభిషేకం చేయడానికి కూర్చుని ఆ శివలింగం కింద పారేసి పగల కొట్టుకైతే అమంగళం పుస్తకం పాఠం చెప్పాలని కూర్చుని ఆ పుస్తకం కింద ఎత్తు నుంచి కింద పారేసి అది విరక్కొడితే అత్త అది అమంగళం పెన్నుతో వ్యాసం రాస్తాను పరీక్ష వస్తానని కూర్చుని ఆ పెన్ను కింద పారేసి పాళీ వెరగొట్టుకుంటే అమంగళం అన్నం వండుతారని మొదలెట్టి ఆ గిన్నె వార్చి అన్నం వార్చి టైంలో దాన్ని ఆ పొయ్యిలో పొయ్యిలో పారిపోసి అన్నం అంతా కింద పారిపోస్తే అమంగళ కాబట్టి గాంధీవంసతే హస్తా చేతి నుండి గాంధీవం జారిపోవచ్చున్నది అలాంటి మాట మనం నోటం పట్టి అసలు రాకూడదు వంట మన చేతిలో నుంచి గిన్నె అని అనకూడదు చదువుకునే వాడు పుస్తకం జారిపోతుంది అనకూడదు కవి కలం నా చేయి నుండి జారిపోయింది అన్నాడంటే అది వాడి కవిత్వానికే అది అవమానం కాబట్టి గాంధీవం శ్రంసతేహస్థాత్ చాలా అమంగళకరమైన మాట త్వచ్చవ పరిదహ్యతే నాకు శరీరం అంతా కూడా జ్వరం వచ్చేసింది జ్వరం వచ్చింది అక్కడ నిజంగా జ్వరం అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశం వల్ల జ్వరం వస్తుంది టెంపరేచర్ పెరిగిపోతుంది బాడీ ఎక్సెస్ హీట్ ను ప్రొడ్యూస్ చేసుకుంది ఒళ్ళంతా కూడా కాలిపోతుంది అంటున్నాడు ఒక్కే ఇవ అంటే వాడి ఒళ్ళు వారే పక్కకు చూసుకున్నాడు సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన మనమే చూసుకుంటే వేరే ఎక్కువ అనిపిస్తుంది మా ముగ్గుంటూ కూడా కొంచెం ఉంటుంది జ్వరం ఎక్కువ అనిపిస్తుంది సరే ఇతగాడు ఆవేశంలో ఉన్నాడు ఇతనికి జ్వరం వచ్చింది త్వక్ చే పరిదక్షితే మహాత్ముడు రాశారు నేను స్వామి రామశుదాష్ట్రీ మొదలైన మహాత్ములు రాశారు ఈ జ్వరం అనేది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని మాత్రం మీరు అనుకోకండి తీవ్రమైనటువంటి భావ వచ్చినప్పుడు కూడా జ్వరం వస్తుంది అని చెప్పేసి రాశారు అలా సో ఇతగాడికి జ్వరం వచ్చింది ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటంటే నచ్చ శక్నోమి అవస్థ నిలపడి ఉన్నాడు రథంలో నిలబడి యుద్ధం చేస్తారు కదండి కూర్చుని యుద్ధం చేస్తారా ఏమి సో నిలబడి యుద్ధం చేస్తారు కూర్చోడానికి అవకాశం ఉన్నా నిలబడడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది రథంలో సో అతను అంటాడు ఈ రథంలో నిలబడి ఉండే సామర్థ్యము నాకు లేదు ఐ కెనాట్ స్టాండ్ ఎనీ మోర్ నచ్చ శక్నోమి ఓకే అయితే కూర్చుని ఆలోచించే భ్రమతి వచ నా మనసు కూడా భ్రమను పొంది ఉన్నది మనసు భ్రమను పొందడం అంటే ఏంటో తెలుసునండి నేను ఎక్కడున్నాను ఇప్పుడు మీరెవరండి ఇది దీన్ని భ్రమ భ్రమ పొందడం నా పేరేమిటి నేను ఎవరిని మనస్సు భ్రమ పొందడం అంటే అది అంటే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా విస్మరించేసి మనస్సు పనిచేయటం మానేసింది యాస్డో ఇంకా పూర్తిగా భ్రమైపోయి నువ్వు ఎవడవర అడిగేదా పరిస్థితి రాలేదు కానీ ఇంకా పరిస్థితి వచ్చేస్తోంది నాకు మతిపోతోంది నాకేమీ తెలియట్లేదు కిం కర్తవ్యత విమూఢ అని అంటే నెక్స్ట్ వాట్ ఈజ్ టు బి డన్ కూర్చోవాలా నిలబడాలా వెళ్ళిపోవాలా పారిపోవాలా లేకపోతే స్థిరంగా కూర్చోవాలా ఏమీ అర్థం కావట్లేదు కింగ్ కర్తవ్యత విమూఢహ ఆ స్థితిలో అర్జునుడు చేరుకున్నాడు భాష్యం చూద్దాం మనం ఈ చర్చ ఇంకా కొనసాగిద్దాం తర్వాత రెండు భాష్యవాక్యాలన్నారు ఈ పాఠానికి భాష్యానికి సంబంధం అనేది ఇది ఆల్మోస్ట్ లైక్ ఎ డిఫరెంట్ టాపిక్ ఆ శ్లోకాలు ఆ రెండో అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి అప్పుడు శ్లోకము భాష్యము సమాంతరంగా నడుస్తాయి అంతవరకు రెండు వేరు పుస్తకాలు చదువుతున్నట్టే సంబంధ గ్రంథంలో ఉన్నాము సో ఆ వాక్యం పొడుగాటి పెద్ద వాక్యం ఒకసారి మళ్ళీ అమ్మాండి వాక్యం చాలా మంచివాక్యం శంకరుల వాక్యం దీర్ఘేణ కాళేన అనుష్ఠాత కామోద్భవా విజ్ఞాన అధర్మేణ అభిభూయమానే ధర్మ ప్రవర్ధమానే అధర్మే జగత్స్థితి పరిపిపాలూ సకర్త నారాయణాక్షో విష్ణు భౌమణ బ్రాహ్మణ దేవతం వసుదేవాత్ అంశే కృష్ణ సంబు సో ధర్మమును పరమేశ్వరుడు సృష్టితో బాటుగానే సమాజంలో ప్రవేశపెట్టినాడు సృష్టి ముందునూ ధర్మం తర్వాత రాదు సృష్టి ధర్మం ఒకేసారి వస్తాయి ఇప్పుడు ధరతీతి ధర్మ అంటే సృష్టిని తన పొజిషన్ లో నిలబెట్టేటువంటి దానికి ధర్మం పేరు ఉదాహరణకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందనుకోండి ధర్మం ఏమిటి గ్రావిటేషనల్ ఫోర్స్ అది ధర్మం అక్కడ ఇప్పుడు ముందు భూమిని సూర్యుడిని సృష్టించి తర్వాత గ్రావిటేషన్ ఫోర్సు సృష్టిస్తాడా అబ్బే అలా ఉండదు భూమి సూర్యుడు సృష్టించడంతో పాటు కానీ వాటి మధ్య భూమి ఆకర్షణ శక్తి కూడా సృష్టిస్తాడు అప్పుడే అవి నిలబడి ఉంటాయి లేకపోతే ధర్మమే ఉండకపోతే ఇప్పుడు ఏదీ నిలబడదు ధర్మశబ్దానికి అర్థం అవుతాయి విస్తృతమైన అర్థాన్ని చెప్తారు సో ఆ ధర్మమే సమాజ ధర్మము కుటుంబ ధర్మము వ్యక్తిగత ధర్మము అలాగ వస్తుంది ఎనివే ఈ ధర్మాన్ని అందరూ అనుష్ఠించేవారు ఈ మరీచ్యాదులు మరీచి మొదలైన మహర్షులు ప్రవృత్తి ధర్మాన్ని సనగ సనందనాదులు నివృత్తి ధర్మాన్ని లోకల్ ప్రవేశపెట్టేవారు వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి కొంతమంది ప్రవృత్తిలో ఉండేవారు కొంతమంది నివృత్తిలో ఉండేవారు ఎవరి ధర్మాన్ని వాళ్లు చేసేవారు అది పద్ధతి గృహస్థులు చక్కగా ప్రవృతి ధర్మంలో ఉంటారు ధనాన్ని సంపాదించటం కుటుంబానికి రక్షణ ఇవ్వటం పన్నులు కలుగుతూ ఉండడం పన్నులు కట్టాలి పన్నుని ఇవేట్ చేసి ప్రయత్నం చేయకూడదు పన్నులు ఎంత కట్టాలో అంత కట్టేస్తాం సో ఎందుకంటే ప్రభుత్వానికి వెళ్ళి డబ్బులు అనుకోండి అది వాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది వాళ్ళు దాన్ని పాటి చేస్తారు లేకటి చేస్తారు అదంతా వేరే సంగతి మన వైపు నుంచి మనం ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ము ఏది ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండాలి వెనక్కి అచ్చబెట్టే ప్రయత్నం అనవసరం ఏదో వందల సీట్లు పెడుతూ ఉండడం సపోజ్ ఫాల్స్ సీట్లు పెట్టి మీరు ఎంత సేవ చేస్తారు రెండు వందలు మూడు వందలు సేవ చేస్తారు ఉంటే సేవ చేసేవని పేరే కానీ అదే మిగిలిందే పెట్టిదాయి ఎలాగే ఖర్చు కాసెతే అయిపోతున్నారు రెండు వందల మూడు వందలు కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండడం సో ప్రవృత్తి ధర్మము ఇంకా నివృత్తి ధర్మము అంటే శమధమాదం శాంతోదాంత ఉపరపస్థితి క్షుహ్ నివృత్తి అంటే ఇలా ఉంటుంది అని ఒక ఆదర్శంగా సమాజానికి నిలబడి ఉండాలి నివృత్తి ధర్మం అంటే సో ఆ ధర్మము లాగా అందరూ చక్కగా అనుష్ఠించేవారు దానికే కృతయోగం అని అనొచ్చు కానీ కొంతకాలం అయ్యేప్పటికీ అది కలుషితం కాజొచ్చినది నేను ఈ దృష్టాంతం ఎలాగంటే మున్సిపాలిటీ వాళ్ళు లారీ వెనక్కాల ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకటి కట్టి ఆ మ్యాగ్నెట్ ఊరంతా డెఫీ తీసుకొస్తారు రోడ్ల మీద ఎందుకంటే రోడ్ల మీద ఈ మేకులు ఇనుప మొక్కలు ఉంటాయి చూస్తారా అవి టైమ్లు వాటిని కోషిస్తూ ఉంటాయి తర్వాత కాళ్ళలో గుచ్చుకుని రోగాలు వే వస్తాయి పశువులకి హాని కలుగుతుంది అటువంటి స్థితి నుంచి రక్షించటం కోసం ఓ పెద్ద మ్యాగ్నెట్ ఒకటి రౌండ్ వేసుకొస్తారు వాడు ఇంకేం చేయాలి ఇంకలా తిరిగి ఈ ఇనుప మొక్కలు ఇవన్నీ ఇలా మ్యాగ్నెట్ గా ఆ యాప్ లో బయలుదేరేపుడు మ్యాగ్నెట్ అలా మెరిసిపోతూ ఇవి మ్యాగ్నెట్ దాని షేపు ఇలా గుర్రపునాడాల ఉంటుంది మ్యాగ్నెట్ ఆ షేపు అది కూడా మీకు స్పష్టంగా ఇది మ్యాగ్నెట్ అని దాని యొక్క కంటౌత్స అన్ని కనపడుతూ ఉంటాయి మ్యాగ్నెట్ తెలుస్తూ ఉంటుంది వాడు ఒక మైలో రెండు మైల్లో వెళ్లేప్పటికీ అది మ్యాగ్నెట్ ని గుర్తించడం కూడా కష్టానికి దాని చుట్టూ ఈ ఎన్ని రకాల ఎనపముక్కలన్నీ చేరేసి ఏమిటో ఏదోలా ఉందనిపిస్తుంది తప్పిస్తే అది మ్యాగ్నెట్ అని గుర్తించడం కూడా అసంభవం అయిపోతుంది ఆఖరి వాడు మొత్తం అంతే తిరిగి మళ్ళీ యాడ్కో గంట తర్వాత వస్తాం చూడండి అప్పుడు అది మ్యాగ్నెట్ వాడికే సందేహం వచ్చి ఇట్లా ఉంటుంది సో క్రమక్రమంగా కలుషితం అయిపోతుంది అది సమాజ లక్షణం కాలము ఆ స్థితిని తీసుకొస్తుంది కాలంలో ఆ ప్రభావం ఉన్నది మనం దీని గురించి దానికి కంగారు పడిపోలేదు కాలానికి లక్షణం ఉంది సో దీర్ఘేణ కాలేన చాలాకాలం అయ్యేప్పటికీ అనుష్ఠాతృణం కామోద్భవ ఇప్పుడు ధర్మాన్ని అనుష్ఠించేపుడు రాగద్వేషాలు ఉండకూడదు కామ అంటే ఐ లైక్ దిస్ ఐ డిస్ లైక్ దిస్ అనేటువంటి రాగద్వేషాలు రెండింటికి కామ అని పేరు ఇది నా వద్దకు రావద్దు ఇది ఇదే నా దగ్గరికి రావాలి రెండూ కామనయ్యే కదా రాగము కామనయ్యా ద్వేషము కామనయ్యా సో ఈ రాగద్వేషాలు పూర్తయి వెళ్ళడం మామూలుగా అయితే అసలు రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు లేకుండా చక్కగా అనుష్టిస్తూ ఉంటారు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీరు ఊహించండి ఉమ్మడి కుటుంబం ఉంటుంది వాళ్ళు చేస్తూ ఉంటారు చేసి పని చేస్తాడు తల్లిదండ్రులకు వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు పిల్లలు వీళ్ల పనులు చేస్తారు కోడలలో కొంతమంది ఇల్లు తిరిచేసి ఒక గోడలు జరుస్తుంది గిన్నెలతోనే పని ఇంకొక కోడలు చేస్తుంది ఇంకో కోడలు వంట ఉండడానికి ఫిక్స్డ్గా ఉండి ఆవిడ వంట వండుతుంది ఈ విధంగా ఎవరి వాళ్ళు చేస్తారు ఉమ్మడి కుటుంబం నడిచిపోతూ ఉంటాయి నడిచిపోతూ ఉంటుంది ఈ మధ్యలో కోడలు ఉంటుంది ఈ దిక్కుమండీ వచ్చాక ఊరుస్తూ ఉండదా నాకు ఇదేపన పెద్ద పనులతో పొయ్యి దగ్గర అలాగ పేట కూర్చుంటున్నారు కదా ఏ సరే చేయలేదు కదా అందరూ ఆవిడకి దండం నేను ఈ చీపులు పెద్ద అది తాను చేస్తున్న కర్మ మీద ద్వేషభావం ఇంకోళ్ళు చేస్తున్న కర్మ ప్రేమ ఇది ఆరంభం చేసుకుంది వీడు ఆరంభం చేసి రాత్రి భర్తతో పెట్టింది ఇదో ఈ సంగతి భర్త నుండి ప్రవేశపెట్టింది అంతవరకు బాగా నిలిచిన ఉమ్మడి కుటుంబం ఆ రోజుతో విఘటితం అయిపోతుంది ఇంకా అది ఇంత కలిసి ఉండి లేదు ముసలం పుట్టింది అంటే ఇంకా ఆ వీళ్ళు వివేకవంతులైతే అరే అన్నాయా మనం ఎవరిదాన్ని వాళ్ళు బతుకుతుంటారు నాయ ఇంకా దెబ్బలాట్లు వస్తా లేకపోతే అని తెలుగు టాపిలవాళ్ళు ఏం చేస్తారంటే అవున్న ఆస్తిని ఏదో జాగ్రత్తగా ఎందుకంటే ఇంకా కొంత గుడ్ విల్ ఉంది చూడండి గుడ్ విల్ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇక కోర్టుకి వెళ్ళక తప్పదు ఇప్పుడు గుడ్ విల్ ఉన్నప్పుడు ఏదో విభాగం చేసేసుకుంటే ఎందుకంటే విభాగంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది ప్రతిదాన్ని ముక్కల కింద వెరక్కుంటే తోకం వేయడం ముదరదు కదా గేదు ఉంది అనుకోండి ఏదో అభివృద్ధి అసలు పెట్టుకురా గేదే నువ్వేమో వ్యవసాయం చేసుకున్న వాడి నేనేమో ఏదో కర్కు దాని బదులుగా ఏదో పత్తి వద్ద అంటే ఓకే దాని సర వీళ్ళు జరగడతా అని క్యాల్కులేషన్ చేయలేకుండా అది నీది ఇది నాది అని గుడి సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అలా సెటిల్ చేసేసుకున్న వాళ్ళు పుణ్యాత్ములేం కోర్తే అయితే కత్తులు కొడవళ్ళు తోటి యుద్ధాలు ఇంకా వీళ్ళు తిట్టుకోవాలి ఈ కోడవాళ్ళు వీళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే కంఠం కంఠం అయ్యో ఇంతలా మాట్లాడేస్తున్నారు కంఠం నేర్పట్టదా అని నేను గైను పెట్టుకోవడమే కానీ వాళ్ళు అలాగే మాట్లాడేస్తూ ఉంది గ్యాంటిగా అరిచేసుకుని తిట్టేసుకుని ఇంక మళ్ళీ ముఖం ముఖం చూసుకోలేనంత ఘోరంగా తిట్టేసుకుంటారు అలా అయిపోతారు సో ఇదంతా కూడా ఆ కామా అనేది అంటూ ఉంది అం చేతనే కామ నా అనేది మనస్సులోకి వచ్చిందంటే అయిపోయిందంటే విషం ప్రవేశించేసిందంటే సిస్టంలో విషం ప్రవేశించేస్తున్నారు సో మన పాలిటిక్స్ చూడండి ఒకప్పుడు అయ్యా మీరు మాకు నాయకుడిగా ఉండాలి అని బతింగ్లాడి పంపించేవారు నాయకుడు ఏవో రెండో మూడో పార్టీలు ఉండేవి ఎవరిని నిలబెట్టాలని వెతుక్కుని వెతుక్కోలేక నాబాహపడిపోయేవారు జనసంఘం పార్టీకి క్యాండిడేట్ దొరక్క వాళ్ళు సారా హింస పడుతూ ఉండేవారు రాజమండ్రిగా వారణాసి సుబ్బారావు గారు ఎవరో ఆయనే జనసంఘానికి అభ్యర్థి ఎప్పుడూ ఆయనే వస్తారు ఎప్పుడూ వెయ్యి కొట్ట ఉంటారు అదే పరిస్థితి ఇప్పుడు పార్టీ ఏ పార్టీ కుక్కగూడెం పార్టీకి కూడా క్యాండిడేట్స్ మా టిక్కెట్ కావాలని దెబ్బలేదు కాబట్టి ప్రజాసేవ చేయాలంటే ఇంకా అంతకంటే ఉపాయం ఇంకోటి అనేక రకాలుగా చేయచ్చు కదా సమాజ సేవ చేయొచ్చు తల సో కామా కామోద్ కామము ప్రవేశించిందంటే కామము అంటే కోరిక రాగద్వేషణులు ప్రవేశించే అంటే ధర్మం పూర్తిగా కలుషటానికి అది ప్రవేశించకుండా జాగ్రత్తపడాలి దేవాలయాల్లో పది మంది కలిసి దేవాలయం అంటే మంచి కార్యము సమాజ కార్యం కదా పది మంది కలిసి ఏదో దేవుడి పన్నుని మొదలెట్టి దెబ్బలాడుకుంటూ కొంటున్నారు ఎంత దెబ్బలాట్లు అంటే మీరు ఆశ్చర్యపోతారు యుఎస్ఏలో వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా దెబ్బలాటారు యుఎస్ఏ లో ఫ్లషింగ్ టెంపుల్ ఉంది నేను వచ్చే ముందు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు నేను వచ్చే ముందే నేను ఉపన్యాసం కూడా చెప్పాను ఫ్లషింగ్ లో ఆ టెంపుల్ లోనే మాలిబు అవ టెంపుల్ ఉంది వెస్ట్ కోస్ట్ లో లాస్ యాంజలస్ లో అక్కడ రెండు మూడేళ్ల నుంచి కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది ఏమి చెప్పలేదో నలుగుతుంది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాయర్ ఫీజు కింద ఇచ్చారు ఇక్కడ వరకు ఆ మాలిభూ టెంపుల్ కి వన్ మిలియన్ ఎంతో లాయర్ ఫీజు కింద ఇచ్చారు ఎవరైనా సాధువు వెళితే ఒక ఒక్క బాలకు దక్షిణ ఇవ్వడానికి మహా కష్టపడిపోతారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చి దక్షిణే ఒడికే అక్కడ ఉండే విషయం చెప్పారు కానీ లాయర్ కి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఇచ్చాను లాయర్స్ అంటే ఎలా ఉంటారు తెలుసు అమెరికాలో అమ్మో మీరు ఊహ కూడా చేయలేరు లాయర్స్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ క్రీచర్స్ చాలా ధనాన్ని వడికేస్తారు చాలా అధికంగా అటార్నీస్ ఉన్నారే చాలా కఠినమైనటువంటి చాలా దుర్మార్గంగా ఉంటాడు ఒకసారి ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ వివాహం చేసుకుందామని వెళ్తూ కథ అండి కథసుమ వివాహం చేసుకున్నామని వెళ్తూ యాక్సిడెంట్లో ఇద్దరు మరణిస్తారు స్వర్గానికి వెళ్తారు అక్కడ స్వర్గంలో ఆ స్వర్గానికి యజమాని ఎవడో ఉంటాడు స్వర్గాధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు ఇంద్రుడో ఎవడో ఇంద్రుడో లేకపోతే ఎవడో సమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెవెన్ అక్కడికి వెళ్తే వాళ్ళు స్వాగతిస్తారు వీళ్ళిద్దరు ఉంటారు మేమేమో భూలోకంలో వివాహం చేసుకున్నాం అనుకున్నాం యాక్సిడెంట్ మూలంగా ఆగిపోయింది ఇక్కడ వివాహం చేసుకుంటాము మాకు ఇద్దరు వివాహం చేసుకుంటే ఇద్దరు కావాలి ఒకడు ప్రీస్టు ఇంకొకడు లాయర్ అంటే ఓకే ఐ వి ట్రై అని అంటాడు ఎవరో హెవెన్ ఇన్ఛార్జ్ ట్రై చేసి చాలా కష్టపడి ట్రై చేసి ట్రై చేసి ీస్ట్ని పట్టుకొస్తాడు ప్రీస్ట్ దొరికాడే ప్రీస్ దొరికాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే ఆ క్రీస్ ఆ ప్రీస్టు పెళ్లి చేసుకోండి లాయర్ మొత్తం నేను హిరణ్ అంతా లాటర్ చేశాను అంతా వెతికేశాను ఎక్కడ లేదు లాయర్ ప్రీస్ట్ ఒక్కడే దొరికాడు ఇష్టం పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుంటారో మానుకుంటారో చెప్పాడు అసలు నీకు ఏమర్థం అయితే దీని బట్టి అదే సంఘటన అసలు వెళ్ళిన హెదర్లో ఉండడు ఎందుకంటే క్రీస్టు పేరుతో అన్ని పొరపాట్లు చేసి హెల్ల పేరుపోతాడు ఇంకా లాయర్ అయితే చెప్పను లాయర్ అసలు ఉంది పని వెళ్లేదు హెదర్లో సో ఎనీవే సో కామోద్వామము అంటే కామనా భాగద్వేషంలో అసలు పిక్చర్ లో నాకంటే వాళ్ళు ఎక్కువ ఎందుకు పనిచేస్తున్నాడు అని ఆ ప్రశ్నే వేసుకోకూడదు మనం ఎక్కువ పనిచేసే భాగ్యం మనకి లభించింది ఎక్కువ పని చేసేదా ఆ ప్రశ్న మీరు వేసుకున్నారే ఒక గివెన్ సిచ్యువేషన్ లో అయిపోయిందంటే అక్కడితో ఆ శోభ పోయిందంటే హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ మీరు కామోద్భవా కామం ప్రవేశించింది అంటే అంటే ఛిద్రం కామస్య నిత్యం తమను ఏరయ అని జడభరత సంవాదంలో వస్తుంది భాగవతంలో మస్య చిన్న సందు ఛాన్స్ ఇస్తే కామ ప్రవేశిస్తుంది చిన్న సందు కామ ఒక్కసారి ప్రవేశిస్తే ఇంకా ఆ కామం లోపలికొచ్చి ఆ చిన్న సందుని పెద్ద సింహద్వారం అంతా చేసి మొత్తం మిగతా శత్రువులందరూ లోపలికి వచ్చేస్తారు కామాను ఆ కామాన్ని అనుసరించి ఏ అలయహ మిగిలిన శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవళ్ళు క్రోధ లోహ మోహ పద పాశర్యాలు ఈ మిగిలిన శత్రువులు అందరూ కూడా ఓపెన్ గా పెద్ద సింహద్వారం చేసేస్తుంది కామన్ లోపలికి వచ్చిందంటే ఇంక సింహద్వారం కింద అయిపోయినట్టే కోట గోమ్మ ఎరిచేసినట్టే అవన్నీ వచ్చేస్తాయి సో వివేక విజ్ఞానము ఇది ధర్మము ఇది అధర్మము అనే విజ్ఞానం ఇది నిత్యము ఇది అనిత్యము అనే విజ్ఞానం ప్రేమ మనం ప్రేమ కోసం డబ్బుని వదిలిపెడదాం గానీ డబ్బు కోసం ప్రేమను బలపెట్ బలిపెట్టవద్దు ఇది వివేకం ఆ వివేక విజ్ఞానము సో ఇది నిత్యము అనిచ్చు డబ్బు నిత్యం కాదు ప్రేమే నిత్యము ఆ వివేక విజ్ఞానం ధర్మాధర్మ వివేక విజ్ఞానం అది అలాగ చిక్కిపోతుంది అసలు ఉన్నదే ఓపెసరం అది ఇంకా మరీ క్షీణించిపోయి హీయమాన రోజురోజుకి క్షీణించిపోతుంది కామం ప్రవేశించిందంటే రోజురోజుకి క్షీణించిపోతుంది మీరు రాగద్వేషాలు లేనప్పుడు ఎంత ప్రేమతో సేవ చేస్తారో ఒక్కసారి రాగదేశాల లోపల ప్రవేశించేస్తే ఇంకా రోజురోజుకి మీరు చేసి సేవ తగ్గిపోతుంది మీకేమో విసుగు బయలుదేరేస్తుంది అసహ్యం పుడుతుంది ఆ సేవ ఇంకా మీ వల్ల అవదంతే ఒక మనిషిలో అలా మార్పు వచ్చేస్తుంది హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన దానివల్ల ఈ వివేక విజ్ఞానం అలా క్షీణించి క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుంది హేతుకేనా అధర్మేనా దాని కారణంగా అధర్మము చూడండి ఆ సీక్వెన్స్ కామము వివేక విజ్ఞానము క్షీణించుట అధర్మముట అధర్మం పెరిగితే ఏమవుతుంది ధర్మే అభిభూయమానే ధర్మము తిరస్కరింపబడుతు అధర్మం పెరిగిపోతే ధర్మం తిరస్కారాన్ని పొందుతూ ఉంటుంది ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు వాడి జీవితంలో చుట్టుపక్కల ఎవరో ఎవరో ధర్మాన్ని పాటించి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళని త్రోసిపుచ్చేసి ధర్మానికి ఎక్కడా సవకాశం లేకుండా అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది అధర్మం బాగా పెరిగిపోయి అధర్మే ప్రవర్ధమానే అధర్మము ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది ప్రవర్ధమానే ధర్మము బాగా తగ్గిపోతూ ఉంటుంది అంటే భగవద్గీతలో ఇలాంటి శ్లోకం హోటే అది మనసులో వింటున్నా అంటున్నారు ఆయన యదాయదాహి ధర్మస్య్లాని భారత ధర్మము చిక్కిపోతుంది గ్లానిహి అంటే చిక్కిపోవడం ధర్మం చిక్కిపోతూ అంటే అభ్యుత్ అధర్మము చెలవలు పలవలుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగిపోతుంది అభ్యుత్ అధర్మం ధర్మం అలా చిక్కి చుక్కిపోతూ ఆ స్థితిలో ఆ స్థితి అలాగే కొనసాగితే జగత్తు నెలబాడదు ఎందుకంటే ధర్మము అంటే ధరతీతి ధర్మ ధర్మము సమాజ వ్యవస్థను నిలబెట్టేది కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది వ్యక్తి యొక్క జీవనాన్ని సమతౌల్యంలో నిలబెట్టేది అది ధర్మం ఆ ధర్మం మరింత మరింత క్షీణించిపోతే ఇవన్నీ నశించిపోతాయి ఏదేమి అలా అవ్వకూడదు అలా అవనివ్వడు భగవాను ఎందుకు అవనివ్వడు చెప్పండి ఎందుకంటే సృష్టి చేసాడు ఇప్పుడు స్థితి చేస్తున్నాడు స్థితి చేయటం ఈశ్వరుని యొక్క కర్తవ్యం కాబట్టి స్థితి చేసే ఈశ్వరుడు అధర్మ ఆ స్టేజ్లో చక్రం అడ్డు వేస్తాడు ఏదో ఎక్కడో స్థితిలో చక్రం అడ్డు వేస్తాడు ఇంకా బీహార్లో చక్రం అడ్డు వేయడం తర్వా ఎప్పుడో వేస్తాడు ఎప్పుడో వేస్తాడు ఎప్పుడు వేస్తాడు చెప్పలేము వేస్తాడు ఎప్పుడు బహుశా అయ్యే లక్ష్యంలో వేస్తాడేమో చూద్దాం అప్పుడు జగత స్థితి పరిపాలయు సన్నంతం పరిపాలయతం ఇచ్చుహు సో జగత్తు యొక్క స్థితి అంటే నెలగడుత అది ధర్మాధీనంగా ఉంటుంది సో ఆ ధర్మాధీనమైనటువంటి జగత్తు యొక్క స్థితిని పాలించే కోరిక గలవాడై పరిపిపాలయ చక్కటి ప్రయోగం పరిపాలించాలనే కోరిక ఆ పరమేశ్వరుడు సహా భగవాన్ ఆదికర్త ఈ జగత్తును మొట్టమొదట సృష్టించిన సృష్టించిన వేరే ఉన్నారండి ఆయన ఎదురగొట ఉంటే నేను పరీక్షిస్తాయి ఐసా నీస ఇదంతా కూడా నామధేయాన్ని బట్టి వచ్చినటువంటి భేదం తప్పిస్తే పేరుని బట్టి వచ్చిన భేదం తప్పిస్తే సృష్టించిన రక్షిస్తాడు రక్షించిన వాడే విలీనం పేరు మారుతుంది తత్వం మారదు సహాత ఆ సృష్టికర్త ఆ జగత్తుని మొట్టమొదట సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఎవరు శివుడా చూడండి శంకరులు శివ హానొచ్చుగా ఆయన శంకరహానొచ్చు నారాయణో విష్ణుహతే నేను అంటాను వైష్ణవులలో అగ్రగణ్యుడు ఎవరు శంకరాచార్యుడు వైష్ణవులు అంటే వైష్ణవులు అంటే ఒక తెగ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు చెప్తారు మేము వైష్ణవులను వాళ్ళే వైష్ణవులు అనుకుంటున్నారా మీరు కాదు వైష్ణవ అంటే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వంశం వాళ్ళని కాదు విష్ణు విష్ణో భక్త వైష్ణవ విష్ణు యొక్క భక్తుడు ఎవడుంటాడో వాడు వైష్ణవుడు ఇప్పుడు ఈ వాక్యం చేస్తే మీకు వైష్ణవుడు ఎవడననిపించింది శంకరాచార్యులు ఎందుకంటే గీతాభాషం ప్రారంభంలో నారాయణ పరో వ్యక్తాత్ విష్ణు పురాణ శ్లోకం ప్రార్థనగా పెట్టుకున్నారు ఆ విష్ణువుని ఎలా వర్ణించారో చూపి చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారు విష్ణు ఆదికర్త ఆ విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఆయనకే నారాయణుడు అనే పేరు కూడా ఉంది ఎందుకు నారాయణుడు అనే పేరు ఎలా వచ్చిందండి ఆయనకి నరాహ అయనం ఎస్ నర నారహ నర అంటే అర్థం సకల ప్రాణులయందు ఆత్మచైతన్యము రూపముగా నివసించువాడు నారాయణ ఆయనకి పేరు నారాయణాభ్య విష్ణు ఆయన రక్షణ రక్షించుట కొరకై దేని రక్షించటం కోసం అంటే భూమియందు అవతరించిన బ్రహ్మణంటే వేదము వేదము సృష్టికి పూర్వం ఎక్కడుంది పరమేశ్వరుని ఎందు జ్ఞానము రూపముగా నుండి ఇప్పుడు తేరా సృష్టి అయిన తర్వాత భూమి మీదకి ఆ పరమేశ్వరుని ముఖం నుండి విశ్వాస నిశ్వాస రూపంగా భూమి మీదకి అవతరించింది ఆ మాటే ముందు చెప్పారు కదా ఆ వేద జ్ఞానాన్నే మరీచ్యాది ఋషులకు సనక సనందనాదులకు ఆయన ఇచ్చారు వేదంలోనే వేదోక్తో ధర్మ ద్విధ కర్మ ప్రవృత్తి ధర్మము నివృత్తి ధర్మము ఆ రెండు రకముల ధర్మమును బోధించేటువంటి వేదము దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు ౌమ బ్రహ్మ రక్షణార్థం కాబట్టి ఆ వేద విజ్ఞానాన్ని రక్షించాలంటే అలా రక్షించటం కొంచెం సమతి బాధ్యత మాట వేద విజ్ఞానాన్ని రక్షించటం అంటే వేద పుస్తకాలన్నింటినీ ప్రింట్ చేయించి వాటిని మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని లైబ్రరీల్లోనూ పెట్టటం అదే రక్షించడం ఇప్పుడు సాధారణంగా ఒక సిస్టమ్ ఉండేది ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు నాకు ఎవరో రికమెండేషన్ కూడా చేశారు నేనే ఓపికలేక చేయలేదు ఏమిటంటే ఆ సిస్టమ్ మీరేదా ఒక పుస్తకం రాస్తే అక్కడ మన సెంట్రల్ లైబ్రరీ అని ఉంది ఆ అబ్జర్వేటేజీ దగ్గర ఎవరికీ తెలియదు అక్కడ ఉందని ఎవరికో కొద్ది మందికే తెలుస్తుంది ఎవరో వెళ్లరు అక్కడికి ఆ సెంట్రల్ లైబ్రరీలో ఆఫీస్ ఒకటి ఉండదు ఆఫీస్లో లైబ్రరీ ఇన్ఛార్జ్ ఒక ఆయన కూర్చొని ఆయన దగ్గరికి మీరు ఈ పుస్తకం మూడు కాపీలు పట్టుకెళ్తే ఆయన ఒక అప్లికేషన్ ఫార్మ్ ఇస్తాడు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ మూడు కాపీలు సబ్మిట్ చేస్తే దాంతోపాటుగా మీరు ఆయన ఆయనకి ఎదుర కొంత దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంది మామూలుగా సన్యాసులకు దక్షిణిస్తూ ఉంటారు గవర్నమెంట్ ఆఫీసులో కూడా రక్షణిస్తూ ఉంటారు ఆయన ఇలా దక్షిణిస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ మూడు పుస్తకాలు తీసుకుని అప్లికేషన్ ఫార్మ్ తీసుకుని ఆయన ఒక ఆఫీస్ ఆర్డర్ ఇస్తాడు ఓ అంటారు ఆఫీస్ ఆర్డర్ ఏమిటంటే ఆ ఆఫీస్ ఈ పుస్తకం చాలా బాగుంది ఇది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది కాబట్టి ప్రతి లైబ్రరీ కూడా ఈ పుస్తకాన్ని ఇరవై కాపీలు కొనవలసినది అని ఆదరిస్తారు మీరు ఈ ఆర్డర్ పట్టుకుని శాఖాగ్రంథాలయము అని ఉంటుంది అక్కడికి వెళ్ళడం దాంతో మళ్లీ ఒక లోకల్ ఆఫీసర్ కూర్చుని ఉంటాడు ఆయనకి ఇరవై పుస్తకాలు ఇవ్వడం పుస్తకం మీద ఖరీద ఎనభై రూపాయలు ఉందనుకోండి ఇరవై పుస్తకాలు అంతా అయింది ఆయన పదహారు వందలకి బిల్లు మీకు ఇస్తారు పెట్టొచ్చి ఆయనకి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దక్షిణ మీరు ఇవ్వాల్సి సో ఈ విధంగా శాఖ గ్రంథాలయాలన్నింటినీ మీరు తిరిగినట్లయితే వీళ్ళకి ఇచ్చే ఈ తిరుగుడికి అయ్యే ఖర్చు ఈ పుస్తకాలు ముద్రించడానికి ఖర్చు పోగా మీకు మిగులుతుంటాయి అందుకోసమే వీళ్ళు తిరుగుతారు లగ్రీ తిరుగుతారో ఈ పని ఎందుకు చేయకూడదు ఒక ఆయన దాని మీద ఎలా చేస్తాడు ఇద్దరు మహాత్మా సో అలా రక్షించరు ధర్మాన్ని రక్షించే పరిస్థితి కాదు మరి ఎలాగ రక్షించటము ఆ ధర్మమును అనుష్ఠించేటువంటి వేదవేత్తలను రక్షిస్తే ్రాహ్మణ రక్షణార్థం ధర్మాన్ని రక్షించాలంటే ధర్మం పుస్తకాలను రక్షించడం దాన్ని లైబ్రరీలో ప్రతి చోట పెట్టడం కాదు ఆ ధర్మాన్ని ఎవరు పాటిస్తున్నారో చూసి వాళ్ళ స్థితిగతులకి వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ చేసి వాళ్ళు మళ్లీ ఆ ధర్మాన్ని అలాగే పాటిస్తూ ఉండేట్లాగా వాళ్ళు ఈ ధర్మం పాటిస్తే మాకు భక్తి కూడా దొరకట్లేదు మేము ఆటో నడుపుకుంటామని ఆ రకమైన దానికి వెళ్ళిపోకుండగా ఈ ధర్మాన్ని పాటిస్తూ ఉండే విధంగా వాళ్ళకేదైనా ధర్మాన్ని రక్షించుకుంటారు నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ పాఠం చదువుకుంటున్నాం మీరు చదువుకుంటున్నారు నేను చెప్తున్నా ఈ ధర్మాన్ని ఎవరు రక్షించారు నేను రక్షించాను మీరు రక్షించారా ఎవరిలో పుణ్యాత్ములు రక్షించారు మీరు రక్షిస్తూనే ఉన్నారు బట్ స్టిల్ ఓ బిల్డింగ్ ఒకటి కట్టింది ఈ బిల్డింగ్